కళప్రపూర్ణ డా వింజమూరి గారి గతానికి స్వాగతం పుస్తకంలో ముప్పై నాలుగవ చాప్టర్ ఇదే చివరి చాప్టర్ డాక్టర్ మంగళంపల్లి బాలమురళీ కృష్ణ అపర త్యాగరాజు అపూర్వ గాయకుడు అసమాన వాగ్గేయకారుడు నా అనుంగు సోదరుడు మా బాలమురళీ కృష్ణన్ గురించి రాయకపోతే ఈ నా పుస్తకం సంపూర్ణం కాదు ఎటొచ్చి ఈ మురళీకృష్ణని గురించి పూర్తిగా రాయాలంటే మరొక భాగవతం తయారవుతుంది అతని అచీవ్మెంట్ పూర్తిగా రాయాలంటే నేనే మరొక పుస్తకం రాయవలసిందే ఎంత ని ఇతని చరిత్ర మల్లెపువ్వుకి సువాసన ఉంటుంది అని చెప్పినట్టుంటుంది వాళ్ళ మురళి బాగా పాడతాడని చెప్పడం ఆయన ఒక అపార ప్రజ్ఞావంతుడైన గాయకుని గురించి కొద్దో గాయక యకలోకానికి పరిచితురాలైన నేను ఒక ఇంపార్షియల్ మ్యూజిక్ డివోటిగా కొన్ని మాటలు రాస్తున్నాను ఏ ఫైన్ ఆర్ట్స్లోనైనా మాస్టర్స్ ఉన్నారంటే వాళ్ళకి ఆ స్థానం కేవలం బండ సాధకం వల్ల లభించదని నా అనుభవం తొంభై పైగా ఏ కళైనా జన్మత గిఫ్ట్గా లోపల జీర్ణించి ఉంటే దానిపైన మిగిలిన పది శాతం సాధకం వల్ల మాస్టర్ అవుతారు బోర్ను గిఫ్ట్ లేని వారు ఎప్పుడూ ఆర్టిస్ట్ కాలేరు అలాంటి భూమార్టిస్టులు అసాధరుడు మా బాలమురళి అతనిలో నాదస్వరూపమైన కళానుభూతులు నిత్యం ఉప్పొంగి గట్లు దాటి ప్రవహిస్తుండడం వల్ల బాలమురళి ఇన్స్పైర్డ్ మ్యూజిషియన్ మాత్రమే కాక ఇన్స్పైర్ కంపోజర్ కూడా అయ్యాడు బాలమురళీ కృష్ణ సంగీత కుటుంబంలో సూర్యకాంతం పట్టాభిరామయ్య గార్లకి జన్మించాడు ఇతను ఏ స్కూలుకు వెళ్లి విద్యను డిగ్రీలు తీసుకోలేదు అయినప్పటికీ నిత్యం అతనిలో తీవ్రంగా ప్రచండంగా ప్రజ్వలిస్తున్న కళాజ్యోతి కాళికాదేవి కాళిదాసును మహాకవిగా మార్చినట్లు బాలమురళిని చెప్పుకోదగ్గ వాగ్గేయకారుడుగా మార్చింది అతని సాహిత్య రచనలు కూడా సాటిలేనివే బాలమురళీ రచనల్లో అమోఘమైన అద్వితీయమైన కళానైపుణ్యం పదజాల ప్రౌఢిమ కూడా కనబడతాయి అతను రచించిన ప్రతి గేయమూ ఒక కళాఖండమే పద్నాలుగేళ్ల బాలాకుమారుడిగా ఉన్నప్పుడే డెబ్భై రెండు మేళకర్త రాగాల్లోనూ కీర్తనులు రాసి కొమ్ములు తిరిగిన గాయకులకు కూడా పట్టాన్న కొరుకడుబడని ఎన్నో కష్టమైన అజ్ఞాత రాగాల్ని పైకిలాగి వాటిలో మాస్టర్ పీసెస్ రాసిన ఓ పెద్ద మేధావి ఇతను రాసిన వర్ణాలు కీర్తనలు జావళీలు భక్తిగీతాలు తిల్లానాలు నాలుగుందులకు పైగా ఉన్నాయి ఈ జీనియస్ కొన్ని కొత్త రాగాలను అంటే లవంగి మహతి మనోరమ మురళి ఓంకారి ప్రతి మధ్యమావతి రోహిణి సర్వశ్రీ సుముఖం సుష్మా, గణపతి సిద్ధి పుష్కర గోదావరి మొదలైనటువంటి కొత్త రాగాలను కూడా సృష్టించాడు నా ఎరుకలో బాలమురళి ఫైవ్ ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్తాడని జ్ఞాపకం అవి వయలిన్ వయోలా కంజర వీణ మృదంగం చాలా ఏళ్ల అద్భుతమైన కచేరీ జిఎన్ బాలసుబ్రహ్మణ్యం పాట బాలమురళి వయోలా వాద్యాల కాంబినేషన్ ప్రోగ్రాం విన్నాను రేడియోలో ఇతను వయోలా సోలో క్యారీలు కూడా విన్నాను బాలమురళీ కృష్ణ నా బంధువని చెప్పుకోవడం నాకెంతో గర్వంగా ఉంటుంది అతని పదవై ఏట నుంచి ఇప్పటి వరకు అనగా అరవై సంవత్సరాలుగా అతని గానం వింటున్న అభిమానిని శ్రేయోభిలాషిని పదేళ్ల బాలమురళీ రూపం నాకింకా జ్ఞాపకమే కచేరీలకు నల్లకోటు వేసుకుని దానిమీద రకరకాల మెడల్స్ తగిలించుకుని ఓ పక్క తండ్రి పట్టాభిరామయ్య గారు మరోప్రక్క గురువుగారు పారుపల్లి రామకృష్ణయ్య పంతులు గారులతో సహా వస్తుండేవాడు ఆ రోజుల్లో ఎన్నో చోట్ల బాలమురళి కర్ణాటక సంగీత కచేరీలు నా లలిత జానపద సంగీత కచేరీలు కూడా జరిగాయని ఇటీవల అతనే జ్ఞాపకం చేశాడు పంతొమ్మిది వందల నలభై ఒకటి నలభై రెండులో మద్రాస్ ఆల్ ఇండియా రేడియోలో నేను మొదటి మ్యూజిక్ కంపోజర్గా పనిచేసే రోజుల్లో బాలమురళిని వాళ్ల నాన్న తీసుకొచ్చారు సోఫాలో పక్కన కూర్చోపెట్టుకున్నారు అతను కూర్చుంటేగా సోఫా అంచు మీద ఎక్కి కూర్చుంటే కూర్చోవడం వెనకాల దాక్కోవడం స్టూడియో అంతా పరిగెత్తడం రికార్డింగ్ జరుగుతుంటే తలుపులు తెరవడం ఒకటేమిటి అల్లరి చేసి వాళ్ల నాన్నని ముప్పుతిప్పులు పెట్టాడు చిన్నప్పుడు అంత అల్లరి చేసేవాడు మళ్ళా పాట పాడేటప్పుడు మాత్రం చెక్కు అద్భుతంగా పాడేవాడు పంతొమ్మిది వందల అరవై కృష్ణ విజయవాడ మ్యూజిక్ కాలేజీలో మొదటి ప్రిన్సిపల్గా పనిచేశాడు ఎందరో ఆర్టిస్టులకు ఎన్నో విధాలా సహాయపడే వ్యక్తి ఆ రోజుల్లోనే నేను మహాత్మా కబీర్ కన్నడ కి మ్యూజిక్ డైరెక్ట్ చేస్తున్నాను నా మొదటి పిక్చర్లో బాలా మురళి పాడి తీరాలన్నాను విజయవాడ నుంచి మద్రాసు వచ్చి మూడు పాటలు రికార్డ్ చేసి కుచేలుడి అటుకులతో తృప్తిపడ్డ క ఆ కంపెనీ వారిచ్చిన తక్కువ డబ్బు కూడా చూసుకోకుండా తీసుకుని నా కోసం పాడి వెళ్ళాడు అతని ఉదార స్వభావానికి ఇదొక ఉదాహరణ చాలా సంవత్సరాల క్రిందట ఓ సభలో రత్నపాప చేత బాలమురళిరాసిన కథన కుతూహలం తిల్లానాన్స్ చేయించాను ఆ రోజు అన్నాడతడు అనసూయ కొన్ని సంవత్సరాల తర్వాత నేను రాసిన కీర్తనులు పదాలు తిల్లానాలు కూడా త్యాగరాయ కీర్తనలాగే పాడుకుంటారు డాన్స్ చేస్తారు అనిపిస్తుంది అని ఆ మాట అక్షరాల నిజం కొన్ని సంవత్సరాల తర్వాతేమిటి ఇప్పుడే చేస్తున్నారు అన్నాను ఒకసారి వాణిమహల్లో ఇండియన్ ఫైన్ ఆర్ట్స్ వారి ఆధ్వర్యంలో బాలమురళీ కృష్ణ కచేరీ జరిగింది అది అసాధారణమైన చెప్పుకోదగ్గ కచేరీ ఆ రోజు బాలమురళి అద్భుతంగా పాడాడు రాగన్ తానవి పల్లవికి వాణిమహల్ దద్దరిల్లిపోయింది కళ్యాణి రాగాలపునకు శ్రోతలు తన్మయత్వంతో మునిగిపోయారు ప్రోగ్రాం ముగిశాక నేను ఆనందం భరించలేక అతని పాదాలకు నమస్కారం చేశాను అదేమిటి నాకంటే పెద్దదాని కాళ్లకు నమస్కారం పెడతావు అన్నాడు నీకు అరవై ఏళ్ళు కాని నీ విద్యకు నూరేళ్లు అందుకు నమస్కారం పెట్టబుద్దయింది అన్నాను బాలమురళికి వచ్చిన అవార్డులు హానర్సు మరియు టైటిల్సు మరెవరికైనా వచ్చాయో లేదో నాకు తెలియదు ఇతనికి మొత్తం నూట అవార్డులు వచ్చాయి ఇటీవల వచ్చిన అవార్డు జవలీర్ బాయ్ ఫ్రెంచ్ గవర్నమెంట్ దేశికోత్తమ రవీంద్రనాథ్ ఠాగూర్ యూనివర్సిటీ సంస్కృతి కేతన్ ఇతని అవార్డులను ఒక చిన్న బుక్లెట్ గా వేయవచ్చు బాలమురళీకృష్ణ ఆల్ ఇండియా రేడియోలో మొదటి ప్రొడ్యూసర్గా పనిచేశాడు ఇతను నూతన ప్రక్రియలను ప్రవేశపెట్టాడు భక్తి రంజనీ ప్రోగ్రాం ఆరంభించిన వ్యక్తి కూడా ఇతనే ఇతని ప్రసిద్ధికెక్కిన టాప్ ర్యాంకింగ్ హిందూస్థానీ సంగీత గాయకులతో జుగల్బందీ గావించడమే కాకుండా సంగీతం ద్వారా నేషనల్ ఇంటిగ్రేషన్కి తోడ్పడ్డాడు తమిళనాడు ఆంధ్రప్రదేశ్ల స్టేట్ మ్యూజిక్ శృంగేరి పీఠం తిరుమల తిరుపతి దేవస్థానముల ఆస్థాన విద్వాన్ ఎక్స్పర్ట్ అడ్వైజరీ కమిటీ మ్యూజిక్ అకాడమీ కళాక్షేత్ర ఫౌండేషన్ చెన్నై మెంబర్ ఐసిసిఆర్ అండ్ సెంట్రల్ సంగీత్ నాటక్ అకాడమీ బాలముల మురళీ కృష్ణ బాలమురళీ కృష్ణ పేరులో అనంతపురంలో ఒక ఆడిటోరియం నిర్మించారు బాలమురళీకృష్ణ పేరుతో అనంతపురంలో ఒక ఆడిటోరియం నిర్మించారు నా లలిత జానపద సంగీతాలకు ప్లాటినమ్ జూబ్లీ రెండు వేల నాలుగులోనే అయిపోయింది నాలాగే నా తమ్ముడు కూడా ప్లాటినమ్ జూబ్లీయే కాకుండా సంగీత సెంటినరీ చేసుకోవాలని ఆశీర్వదిస్తున్నాను